సిద్ధ కురునందన కురునందన అంటే ఓ అర్జున అనర్థం నందన అంటే ఆనందింపజేయువాడు నందయతి ఇది నందన నందన ఆనందన ఒకటే ఆ ఉపసర్గ సో కురువంశమును ఆనందింపజేయువాడా అనే సంబోధం అంటే కురువంశంలో జన్మి కురువంశీయులందరికీ కూడా అర్జునుడి పేరు వింటే ఆనందం కలుగుతుంది ఎందుకంటే మనవాడు మంచి సమర్థులు సో దాని తాత్పర్యం అది సో కురువంశాన్ని ఆనందింపజేవాడా అని ఆ కాంటెక్స్ట్యువల్ అడ్రస్ ఆ సంబంధాన్ని ఆ సందర్భాన్ని బట్టి అర్జును అడ్రస్ చేశారు అయితే కురువు అంటే కర్మ కురు కర్మైవ ఆ సాధనని బాగా అనుష్ఠించేవాడు ఆదు అనుష్ఠించేవాడవు కాబట్టి కురు ఆ సాధనని ధ్యాన యోగ సాధనని బాగా అనుష్ఠించి ఇవి ఆనందస్వరూపుడు కావలసింది అని ఒక ధ్వని సంబోధనలో మనకు కనపడుతుంది ఎవరికి కనపడుతుంది ఆ పదాలు తెలుసున్న వాళ్ళకి కనపడుతుంది తెలియని వాళ్ళకి ఏమీ కనపడదు ధ్వని అంటే వాచ్యార్థం స్పష్టంగా తెలుసున్న వాళ్ళకి సజెస్టివ్ మీనింగ్ అని అంటారు వాచ్యార్థం స్పష్టంగా తెలిస్తే దాని నుంచి ధ్వనించేటువంటి అర్థం కూడా మనకు వస్తుంది శ్రే ఇప్పుడు యోగ భ్రష్టుడు గురించి మాట్లాడుతూ ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు మళ్ళీ యోగ భ్రష్డిని రెండు క్లాసులు వేస్తాయి సో కర్మకాండలో సంసిద్ధుడు కంటే యోగంలో భ్రష్టుడు బెటర్ అది మనం నిర్ధారణ చేసింది కదా ఎందుకంటే కర్మకాండలో నిష్ణాతుడై సంసిద్ధుడైన వాడు స్వర్గానికి వెళ్ళి ఆ కర్మ యొక్క ఫలాన్ని దానికి ఉండే ఆ వాల్యూ ఎంత కర్మఫలం ఉంది అనే సందర్భాన్ని బట్టి కర్మఫలాన్ని అనుభవించి మళ్ళీ వాపస్సు వచ్చేస్తాడు దా యోగంలో భ్రష్టుడైన వాడు స్వర్గానికి వెళ్ళి కల్పాంతం వరకు ఉండి మళ్ళీ వాపసు వస్తాడు పైగా మళ్ళీ మనిషిగానే పుడతాడు సో కర్మ కామ్యకర్మలు చేస్తే మళ్ళీ మనిషిగానే పుడతాడు అనే నిశ్చయమేం సో అంతటి అంటే కర్మకాండ కామ్యకర్మల యొక్క సంసిద్ధుడు యోగంలో భ్రష్టుడు కంటే కూడా తక్కువ ఆ యోగము యొక్క మహిమటిది యోగభ్రష్ట యోగ భ్రష్టలో మళ్ళీ సెకండ్ క్లాస్ భ్రష్ట ముందు చెప్పి ఫస్ట్ క్లాస్ భ్రష్ట తర్వాత చెప్పారు సెకండ్ క్లాస్ భ్రష్ట అంటే నేను ఒకటి మీకు గుర్తు చేస్తున్నాను కామ్యకర్మ త్యాగం చేస్తాడు సకల కామనలని త్యాగం చేయటం త్యాగము యోగము అంటే త్యాగము ఆ త్యాగం చేస్తాడు కానీ కొన్ని వాసనలు మిగిలిపోయి ఉంటాయి అవే ఆటంకం ఎందుకు యోగ భ్రష్టుడయ్యాడు ఏవో గ్రహాలు కుదిరి కుదరకా భ్రష్టు అయ్యాడు అలా కాదు కామనాత్యాగం చేసేడు కానీ ఇంకా కొన్ని కామ వాసనలు అలా మిగిలిపోయి ఉంటాయి ఆ వాసనలు అలాంటివి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తున్నాము అర్థం ఏమిటి భోజనం మానేసాం భోజనం అయితే మానేసాం కానీ భోజనం ప్రీతి ఎక్కడికి పోయింది పోలేదు అలాగే మిగిలింది ఆ వాసన అలాగే మిగిలింది అందుకోసం ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ రోజంతా కూడా ద్వాదశి నాడు భోజనాన్ని గురించి ప్లాన్ చేసుకుంటూ గడిపారంటే అర్థమేమిటి ఆ కామనని త్యాగం చేసేటు తప్పిస్తే వాసన ఎక్కడికి పోలేదు సో అదేవిధంగా నాకు స్వర్గంతో సంబంధం లేదు అని స్వర్గ కామనని త్యాగం చేసేటు తప్పిస్తే వాసన ఇంకా ఉంది అందుకోసం యోగ భ్రష్టుడయ్యాడు అల్టిమేట్గా యోగ భ్రష్టుడు కారణం మన హృదయంలో ఉండే కామ వాసనలే ఆ వాసన బలం చేతను యోగ యోగాన్ని అనుష్ఠించాడు గనుక దాని మహిమ చేత స్వర్గానికి వెళ్ళొచ్చాడు కానీ యోగ మార్గంలో నడిచేవాడికి స్వర్గ ప్రయాణం కూడా ఆటంకమే కాబట్టి అమావాసనలు కూడా నశించినటువంటి యోగ భ్రష్టుడు అంటే ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు ఫస్ట్ క్లాస్కి చెందిన యోగ భ్రష్టు ఈ స్వర్గానికి వెళ్ళడం రావడం అనే పనిష్మెంట్ ఇంకేముండదు అని కాబట్టి ఆ కూడా ఉండదు సో అతను డైరెక్ట్గా యోగుల గృహంలో జన్మిస్తాడు ఎటువంటి యోగులు యోగులు అంటే జ్ఞానంలో అని అర్థం ఎటువంటి యోగులు అంటే త్యాగ సంపన్నులు అని అర్థం ఎటువంటి వాళ్ళు దరిద్రాణం అథవా మరీ ధన సంపత్తి ఎక్కువ ఉన్నట్లయితే అది కూడా ఆటంకం అవుతుంది మరీ ధరికుని గృహంలో నివసి కుట్టాడు అనుకోండి దానివల్ల ఆటంకం వస్తుంది ఒక ఉంది దీని మీద ఆ కథను చెప్పాలా వద్దా అని మళ్ళీ కథ ఉందని అనేశాను చెప్పమంటారా మరి చెప్తే మీరు మరి మరోలా అనుకోకూడదు తీరా చెప్పిన తర్వాత ఓకే హైటీ చెప్తారు లా జరిగిన కథ ట్రూ స్టోరీ అంటారు చూడండి సో లండన్లో పెద్ద సంపన్నులు ఉన్నారు వాళ్ళు ఏదో పెద్ద బిజినెస్ పీపుల్ పెద్ద సంపన్నులు ఎలా అయితే అమెరికాలో ఆ మైక్రోసాఫ్ట్ ఆయన ఒక ఆయన ఉన్నాడు బిల్ గేట్స్ అలాగే వాళ్ళలో ఒక ఆయన ఉన్నారనమాట ఆయనకి ఒక్కడే కొడుకు జనరల్లీ సంపన్నులకి పిల్లలు తక్కువ ఉంటారు బట్ గోస్ లైఫ్ బట్ కుచేనుడికే పిల్లలు ఎక్కువ సో ఎందుకు చూసేరు కదా ఆయనకు కొడుకు కోటీశ్వరుడు ఆయన కొడుకు ఈ ఒక్క కొడుకు వీడు అస్తమాను భగవద్గీత పట్టు కూర్చోవడం భగవద్గీత స్పిరిచువాలిటీ అంటే భగవద్గీత వాటే థింగ్ మొత్తం ప్రపంచంలో మీకు ఎక్కడ వాడు స్పిరిచువల్ పర్సన్ అన్నా వాడి చేతిలో గీతో లేకపోతే ఉపనిషత్తు ఏదో సంథింగ్ వెరీ అమెజింగ్ సో భగవద్గీత ఉపనిషత్తులు ఈ ఓరియంటల్ ఓరియంటల్ స్టఫ్ అంటారు వెస్ట్లో దీన్ని ఓరియంటల్ స్టఫ్ అంటారు సో ఈ ఓరియంటల్ స్టఫ్ తోటి ఉండి వాడు తండ్రి బిజినెస్ నేర్పుదామని చూశాను ఏదో ఎంబీఏ ప్రసాయోడు బిజినెస్లోకి తీసుకున్నాము మళ్ళీ వాడే వారసుడు కోటీశ్వరుడు కదా అంటే అతని బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఉంటాయి ఎప్పుడు భగవద్గీత అవి చదువుకోవడం అక్కడ కూడా ఎవరో సాధువులు ప్రవచనాలు అవి ఉంటాయి లండన్లో కూడా అన్నీ లోటేమీ ఉండదు శ్రద్ధ ఉండాలి కానీ అడిగి వెళ్తూ ఉన్నావు ధ్యానం చేస్తున్నావు ఇలా పోతే ఆ పూర్వజన్మ సంస్కారం ఏదో వచ్చిందనమాట యోగ భ్రష్టుడు పుట్టాడు అనమాట కానీ సంపన్నుల గృహంలో పుట్టాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్డా సెకండ్ క్లాస్ యోగ భ్రష్డా సెకండ్ క్లాస్ యోగ భ్రష్డా పోనీ దాంట్లో నష్టం వచ్చిన నష్టం ఉంది ఎందుకంటే అప్పుడు ఆ కోటీశ్వరుడు ఏం చేశాడంటే కానీ మా పిల్లాడు ఇలా తయారయ్యాడు చెడిపోతున్నాడు ఈ భగవద్గీత ఇది అంటాడు ఈ ఓరియంటల్స్ తఫ్ పట్టుకున్నాడు ఇండియా అంటాడు అస్తమానం ఏదో తపస్సు అంటాడు డబ్బులు దశకం అక్కర్లేదు చక్కగా సమ వారానికోసారి చర్చికి వెళ్ళటం ఆదివారం పొద్దున్న చక్కగా డ్రెస్సు శుభ్రంగా డ్రెస్ చేసుకుని కారులో చర్చికి వెళ్ళటం ఆ కారు అక్కడ పార్క్ చేయటం ఆ చర్చిలో సీట్ దగ్గర కూర్చొని వాళ్ళు ఏదో పుస్తకం చదివిస్తారు ఓ పాటో రెండు పాటలో సాంగ్స్ అంటారు వాటి పిఎస్ఏఎల్ఎల్ ఓ పాటో రెండు పాటలో పాడడం అది మళ్ళీ వెనక్కి వచ్చేసి మన బిజినెస్ మనం చేసుకోవటం ఇది బాగుంది ఇది అలా చేయొచ్చు కదా ఈ భగవద్గీత ఈ ఓరియెంటల్ స్టెప్ పట్టుకున్నాడు ఏమిటి ఇదేదో చాలా అధ్వానంగా ఉండండి బిజినెస్ మీద ఏమీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకున్న ఒకే ఒక్క కొడుకు ఇలా చెడిపోతున్నాడు ఇదో బెంగ పట్టుకుందని పాపం ఆయన వెళ్ళి ఒక సైకాలజిస్ట్ని సలహాటిగా అడిగితే అయా ఇక్కడ నుంచి ఓపెన్ మైండ్తో వినడు కథ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ సో ఆ సైకాలజిస్ట్ చెప్పాడు నేను నీకు సలహా చెప్తాను జరిగిన కథ నేను నీకు సలహా చెప్తాను ఓ కుక్క పిల్ల ముద్దయిన ఉండాలి కూడా బుద్ధుగా ఉంటే ముద్దుగా ఉంటుందని అంటూ కదా కుక్కపిల్లల గురించి వర్ణనలు సో ఓ కుక్క ఒకటి తీసుకురా కోటీశ్వరుడు కుక్కపిల్లలు లెక్కేటండి లక్ష రూపాయలు కాదు పది లక్షలు ఇచ్చి కొంటాడు ఆ కుక్కపిల్లకి తీసుకొచ్చి దాన్ని నువ్వు మీ ఆవిడ పెంచుతూ కూర్చోవడం కాదు వాడికి దాని మీద ఆసక్తి కలిగేట్లా చూడండి మీరు ఎలా చేస్తారో నేను చెప్పలేను అది దట్ యువ అకాంప్లీషన్ ఆ పని మీరు చేయగలిగితే మిగతా సంగతి నేను చూసుకుంటా అంత అలాగా ఇది వర్కౌట్ అవుతుందో అదో తెలియదు కదా మళ్ళీ ఎందుకంటే ఇతగాడు ఆసక్తి చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అయిపోతుంది ఈ కుక్కపిల్ల మిగులుతుంది సరే లెటస్ టేక్ ఎ ఛాన్స్ అని ఒక కుక్కపిల్లని కొనుక్కొచ్చారు చాలా అందమైన కుక్కపిల్లని ఒకదాన్ని కొనుక్కొచ్చి అది ఇంట్లో తిరుగుతోంది ముందు అసలు ఇతను పట్టించుకోలేదు అప్పుడు భార్యాభర్త కలిసి వాళ్ళ ప్లాన్లో భాగం అనమాట మెల్లగా నాన్న ఆ కుక్కపిల్ల కొంచెం ఏదైనా దానికి మేము టిఫిన్ పెట్టలేదు నువ్వు పెట్టు అని అలాగే వాడికి పురమాయిస్తూ క్రమక్రమంగా టు ఎ లాంగ్ స్టోరీ షార్ట్ క్రమక్రమంగా ఆ కుక్క మీద వీరికి ఇంట్రెస్ట్ బంద మూడు మాసాలు అయ్యేప్పటికీ కుక్కపిల్ల ముందు రెండు మాసాలు అయ్యేప్పటికీ ఒకవైపు కుక్కపిల్లా ఇంకోవైపు భగవద్గీత పుస్తకం నొన్నింటితోటే నడిపిస్తుంది వాడు మూడు మాసాలు అయ్యేప్పటికి భగవద్గీత పుస్తకం వదిలిపెట్టేసి కుక్కపిల్లాను ఒక్కదాన్నే పట్టుకున్నాడు ఆ తర్వాత బిజినెస్తో కూడా చూసుకున్నాడు చక్కగా వాళ్ళకు నచ్చినట్టుగా అతను ఆ ఎంబీఏ పాస్ అయ్యి బిజినెస్లో సెటిల్ అయిపోయి వాళ్ళు బిఆర్ వర్ వెరీ హ్యాపీ ఈ అడ్వైజ్ ఎక్స్ వండర్ఫుల్గా వర్క్అవుట్ అయింది ఈ అడ్వైజ్ అప్పుడు ఆ సైకాలజిస్ట్ని అడిగారు ఏమిటి రహస్యం ఏమిటని కుక్కపిల్లని ఎవళ్ళు పెంచుతారో వాళ్లలో ఉన్న వైరాగ్యం కొత్త వైరాగ్యం పుట్టకపోగా ఉన్నది ఎగిరిపోతుంది దాంట్లో ఉన్న రహస్యం అది ఏం చెప్పాడు ఇది ట్రూ స్టోరీ జరిగిన కథ అంటే ఆ యోగభ్రష్టత్వం కాబట్టి సం యోగభ్రష్టుడు సంపన్నుల గృహంలో పుడితే సంసిద్ధిని పొందటానికి ఆట ఆటంకాలు ఉంటాయి శుచీనాం శ్రీమతాం అయితే పర్వాలేదు శ్రీమతాం అయ్యుండి ఆ శుచిలో కొంచెం దోషం వచ్చినట్లయితే శుచి అంటే ఆసక్తియే మాలియం ఆసక్తియే మాలియం కాలుష్యం అటాచ్మెంట్ ఈస్ది మిప్యూరిటీ అది కనుక ఉన్నట్లయితే అది శ్రీమంతుల గృహంలో జన్మించిన వారికి అటాచ్మెంట్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏవేవో అటాచ్మెంట్స్ పెట్టుకుంటాం పిచ్చి పిచ్చి అటాచ్మెంట్స్ అన్నీ పెట్టుకుంటారు దానికి ఏదో సెంటిమెంట్ పెడతారు సో ఆ సెంటిమెంట్ తోటి ఆ అటాచ్మెంట్ తోటి కట్టుబడిపోతారు ఇప్పుడు ఒక ఆయన ముక్కు పొడమి పిలిచి ఉంటుంది ఆయన దగ్గర బంగారంతో చేసిన పొడని డబ్బి ఉండదు పొడానికి బంగారం ఎందుకంటే ఆయన బంగారంతో చేసి దానికి వజ్రం పొదిగి మంచి ఖరీదైన దాంట్లో పొడన్ ఖరీదు పానా ఈ డబ్బా ఖరీదు లక్ష రూపాయలు అలా ఉండేది ఆయన అది ఎందుకంటే అదే అంతలా పట్టుకున్నారంటే నాకు బర్త్డే గిఫ్ట్ కింద ఎవరో ఇచ్చారని పట్టుకున్నాను చూడండి ఈ బర్త్డే గిఫ్ట్ ఎవడో ఇచ్చాడని ఎలాంటి ఆసక్తి వచ్చిందండి ఇలాంటి ఆసక్తులు శ్రీమంతుల గృహాల్లో అధికంగా ఉంటాయి అంచేతను శ్రీమంతులను నేను మీరు అనుకోద్దు పాయింట్ ఈజ్ యోగభ్రష్టుడు శ్రీమంతుల గృహంలో పుట్టినట్లయితే దట్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ వాళ్ళు వాట్ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్ దరిద్రాణం అయితే దరిద్రులైన యోగులైతే మూర్ఖయోగులు పనికిరాదు మళ్ళా మూర్ఖయోగులు అంటే వాడి దగ్గర డబ్బు దస్తం ఏం లేదు రోజు ఆరు గంటల యోగాభ్యాస హఠయోగం వేస్తూ ఉంటాడు ఇదే నాకు మోక్షం ఇస్తుంది అంటాడు అది మూర్ఖయోగి అది వర్క్అవుట్ కాదు ధీమతాం యోగినాం దరిద్రాణం ధీమతాం యోగినాం అటువంటి కులంలో పుట్టేంటంటే మై గాడ్ దిస్ ఈజ్ ది లాస్ట్ బర్త్ టు హే ఇంకా మళ్ళీ భర్త తీసుకునేటువంటి పనేలేదు ఇంతవరకు రీక్యాప్ ఇప్పుడు ఈ శ్లోకం చూడండి తత్ర అని ఉంది కదా తత్ర ఆ జన్మయందు అంటే దరిద్రానాం ధీమతాం యోగినాంకులే పుట్టాడు దరిద్రుడు అంటే ఆ పదము మనకు వింటే మనం డోంట్ లైక్ దట్ వర్డ్ పీపుల్ హ్యావ్ సమ్ ఒక ఎవర్షన్ ఉంటుంది ఆ పదం ఇష్టపడరు దరిద్రులు పదం ఇష్టపడరు సో ఎందుకంటే మనకి ధనం మీద ఆసక్తి అలాంటిది ధనం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దానివల్ల దరిద్ర శబ్దాన్ని మనం వాడడానికి ఇష్టపడము కానీ శాస్త్రకారులుగా ఆ ఇబ్బంది ఏం లేదుగా అంచేత వాళ్ళు చక్కగా వాడుకుంటారు దరిద్ర శబ్దంలో దోషమైనవి శ్రాద్ధ శబ్దాన్ని తెలియక చాలామంది అమంగళం అనుకుంటారు శ్రాద్ధ శబ్దంలో అమంగళమే ఉంది శ్రద్ధయాకృతం శ్రాద్ధం చాలా పవిత్రమైంది అలాగే దరిద్రశబ్దంలో భయపడాల్సింది ఏమీ లేదు దరిద్రులు అంటే సంపన్నులు కాదు అని అటువంటి ధీమంతుల యొక్క గృహంలో జన్మిస్తారు శంకరుల భాష్యంలో ఈ దరిద్రా ధీమతాం యోగినాం కులే ఆ జన్మ ముందు ఇది దుర్లభ తరమ్మని వ్యాఖ్యానం చేస్తారు చాలా కఠినమైన జన్మ దీనికి దృష్టాంతంగా భగవాన్ మనమహర్షిని ఆధునిక కాలంలో చెప్పొచ్చు రామకృష్ణ పరమహంసని చెప్పచ్చు వాళ్ళు పెద్ద పెద్ద ఖరీదైన ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కాదు చాలా సింపుల్ సింపుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి మహాయోగుడు సో అలాగే మీకు పురాణ స్టోరీ చెప్పాలంటే నేను చెప్పాను ఆల్రెడీ స్టోరీ జడభరతోపాఖ్యానం అతడు ఆ రకమైన జన్మని పొంది మోక్షాన్ని పొందాడు సో అటువంటి జన్మ లభించినప్పుడు ఏమవుతుంది సాధకునకు ఆ ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు చాలా యోగ్యమైనటువంటి సందర్భంలో జన్మించి అక్కడ ఏమవుతుంది లభతే పొందును దేన్ని పొందుతాడు తమ్ బుద్ధి సంయోగం లభతే ఆ బుద్ధి సంయోగాన్ని పొందుతారు ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో పుట్టినా కూడా అటువంటి బుద్ధి సంయోగాన్ని పొందొచ్చు కొంచెం ఆటంకాలు ఉంటాయి కానీ బుద్ధి సంయోగాన్ని పొందటంలో ఏమీ అభ్యంతరమైన లేదు ఉదాహరణకి ఇంకో ఎగ్జాంపుల్ ఆధునిక కాలంలో జరిగినదే ఫోర్డ్ జరుగుతుంది ఫోర్డ్ మోటార్స్ కంపెనీ అని ఒకటి ఉండే డెట్రాయిట్లో ఉంది అమెరికాలో ఫోర్డ్ గ్రాండ్ గ్రాండర్ కొన్ని అతను రెండు మూడు తరాల వెనకాలైన ఫోర్త్ అనే ఆయన మొట్టమొదట ఆయనే కనిపెట్టాడు మోటార్ సైకిల్ మోటార్ బండి ఆయనే కనిపెట్టాడు ఆటోమొబైల్ ఆటో స్వయంగానే పరిగెడుతుంది గుర్రం లాగక్కర్లేకుండా పరిగెడుతుంది అంతకుముందు దాకా హార్స్ మొబైల్స్ ఉండేవి ఇప్పుడు ఆటోమొబైల్ ఆయన కనిపెట్టాడు పెట్రోల్ తోటి నడిచేవి అప్పుడు పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు ఆ ఫ్యాక్టరీ వంశపారంపర్యంగా వస్తోంది ఫోర్త్ మోటార్ చాలా పెద్ద కంపెనీ డెట్రాయిట్లో ఉన్న మూడు మోటార్ కంపెనీల్లోకి మొదటిది ఫోర్డ్ Motors, జనరల్ మోటార్స్ క్రైస్లర్ అని మూడు కంపెనీలు ఉంటాయి చాలా పెద్దవి ప్రపంచంలోకి అలా పెద్దవి ఇప్పుడు జబితున్నాయనుకోండి బట్ స్టిల్ ఫోర్ డీజర్ గుడ్ మోటార్ కంపెనీ దాని ఓనర్స్ వాళ్ళు వాళ్ళ మనవడు అతను ఫోర్డ్ మిస్టర్ ఫోర్డ్ అందరూ ఫోర్సే ఇంకా వాళ్ళందరూ ఫోర్సే ఏదో పక్క పేర్లు ఏవో ఉంటాయి ఇంటి పేర్లు ఇంటి పేర్లు అయ్యింది ఈ మిస్టర్ ఫోర్డ్ యంగ్ ఫోర్డ్ అనమాట సో జూనియర్ ఫోర్డ్ ఇతను మళ్ళీ భగవద్గీత పుస్తకం ఇలా మొదలుపెట్టాడు అక్కడ ఎవైలబుల్ డెట్రాయిట్లో మీరు కనుక భగవద్గీత చదువుకోవాలంటే పాఠం చెప్పేవాళ్ళు సమృద్ధిగా ఉంటారు సంస్కృతం చదువుకోవాలంటే పండితులు ఉంటారు అందరూ ఉంటారు ఏమీ లోటు సో ఎనీవే అతను కూడా ఈ రకంగా ఆధ్యాత్మ మార్గంలో ఉండి తర్వాత సన్యాసం తీసుకున్నాడు అతను ఫోర్డు ఫోర్డీకి సన్యాసి ఇప్పటికి కూడా ఉంటాడు ఆయన ఆయన పేరు నేనెప్పుడూ కలవలేదు ఆయన్ని కలిస్తే బాగానే ఉంటుందని అనిపించింది కలవడానికి అవకాశం కుదరలేదు ఆయన పేరు అంబరీష దాసులు కృష్ణకారు సో బృందావంలో ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలియదు నాకు ఈ వాజ్ ద సన్యాసి సో చూశారా అది అతను ఇరవై పాతికేళ్ళు వచ్చే వరకు ఆ ఫోర్డ్ ఫ్యామిలీలో పాశ్చాత్య సంస్కృతిలో పుట్టాడు ఆ పుట్టినప్పుడు భగవద్గీత చదువుకోవాలి ఈ మార్గంలో మనం వెళ్ళాలి అని ఎలా తెలిసిందో అతనికి వచ్చిందంతే లభతే బుద్ధి సంయోగం ఇట్ హాస్ కమ్ ఆ పూర్వజన్మ కంటిన్యూషన్ ఇది సింపుల్గా ఎలాగంటే నేను రాత్రి ఇప్పుడు ఈవేళ రాత్రి మనమేమో భగవద్గీత పాఠం వింటున్నాం రాత్రి ఇంటికి వెళ్ళి కొంచెం భగవద్గీత మరణం చేసుకుని పడుకునే ముందు ఒకసారి శ్రీకృష్ణుని స్మరించి పడుకుంటారు రేపు పొద్దున్ను నిద్రలేసి స్నానం అది అయిన తర్వాత భగవద్గీత చదవాలని మీకు అనిపిస్తే దాంతో ఆశ్చర్యం ఏమన్నా ఉందా ఆశ్చర్యం ఏం లేదు అదేవిధంగా సేపు వీడు నాట్ నూయింగ్ ఎనీథింగ్ అనే స్టేట్లోకి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఈ భగవద్గీత సంస్కారం ఎలా వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది నిన్న సాయంకాలం సంస్కారం వెళ్ళకొద్దని మళ్ళీ బుద్ధి బుద్ధి పట్టుకుంది మళ్ళీ దాన్ని బుద్ధి సంయోగం బుద్ధి పట్టుకు వచ్చిందంటే ఆ కనెక్షన్ మళ్ళీ బుద్ధి తెచ్చుకుంది సరిగ్గా అదే పరిస్థితి ఒక జన్మ నుంచి మరో జన్మకి మరో తేడా ఏమీ లేదు మనం ఏదో చాలా ఆఘాయిత్య పడిపోతూ ఉంటాం ఇది చచ్చిపోయాడు ఇదేది అని చచ్చిపోవడం లేదు ఏం లేదు చచ్చిపోవడం అనే మాటే ఆత్మస్వరూపానికి చావు లేదు జీవుడికి చావులేదు ప్రాణానికి చావు లేదు అయితే దేహానికి ఉందంటే దేహానికి చావులేదు పంచభూతాలకు మాత్రం సాగు ఎక్కడుంది ఏది సావదు ఒక రూపము నశించింది రూపం ఎందుకు నశించింది బికాస్ నాట్ రియల్ ఇప్పుడు నెక్లెస్ను కరిగించేసి కంకణం చేయించారు అలా చేయిస్తూ ఉంటారు మామూలుగా రొటీన్గా చేయిస్తారు ఎందుకంటే ఫ్యాషన్స్ మారే కొలది ఆ పాతాభరణాలని కొత్త మార్చుకుంటారు సో నటు పరిచేజింది భాగవతంలో అన్నారు ఫ్యాషన్ మారిపోయింది ఈ ఈ నెక్లెస్ ఈజ్ యూస్లెస్ అని చెప్పేసి అవతల పారేస్తారా పారోయ్యరు పారోయ్య అలాగా ఎందుకని అంటారు తదాత్మతయా అది నెక్లెస్ వేస్టే కానీ దాని సూప్ దాని ఆత్మ వేస్ట్ కాదు బంగారో అది అది వేస్ట్ కాదు అది అలాగే ఉంటుంది సో ఆ సో అట్ ఈస్ ఇట్ దట్ డైస్ నథింగ్ డైస్ మరణించింది ఏది లేదు ఒక మనిషి మరణించాడని అన్నప్పుడు ఏమిటి మరణించింది ఒక విశిష్టమైన రూపం లేకుండా పోయిందండి రూపం పోయింది నెక్లెస్ పోయిందంటే ఏది పోయింది రూపం పోయింది బంగారం ఎక్కడికి పోలేదు బంగారం అలాగే స్టేబుల్గా స్థిరంగా ఉంది ఉంటుంది కూడా ఎంతవరకు ఉంటుందో తెలుసున నెక్లెస్ బంగారం కల్పాంతం వరకు బ్రహ్మ సృష్టికర్త ఉండేంత వరకు ఉంటుంది కల్పాంతంలో ప్రళయం ఇచ్చినప్పుడు సృష్టికర్త అందరూ లేకుండా పోతారు అప్పుడు అప్పుడు ఈ నెక్లెస్ బంగారం ఈ పచ్చల బంగారం అప్పుడు లేకుండా పోతుంది అంతవరకు ఉంటుంది నేను హామీ కాబట్టి ఎక్కడికి పాడు ఉంటుంది ఎదుచ్చి ఆ రూపం ఉండదు అదేవిధంగా ఒక మనిషి మరణించేటువంటి ఆ ఉండదు ఇంకో రూపం వస్తుంది కానీ ఆ సంస్కారము ఆ వాసనలు సంస్కారములు అన్నీ కొనసాగిపోతాయి ఎలా అయితే మనం నిద్రలేచిన తర్వాత నిన్నటి రోజు కోపతాపాలు వేల పొద్దున్న మళ్ళీ వస్తాయి నిన్నటి రోజు సత్సంస్కారాలు వస్తాయి అన్నీ వస్తాయి ఇక్కడ మనం యోగభ్రష్టుడు ఉత్తమ స్థితికి చెందిన యోగభ్రష్టుడు గురించి మాట్లాడుతున్నాం గనక ఆయన ఆ బుద్ధి సంయోగాన్ని పొందుతాడు అంటే బుద్ధి ఎందు ఆ జ్ఞానంతో కలయిక మళ్ళీ వచ్చేస్తుంది జ్ఞానంతో కలయిక బుద్ధికి అది ముఖ్యం మనిషి జీవితంలో బుద్ధికి జ్ఞానంతో సమావేశం ముఖ్యం డబ్బు సమావేశాలు తర్వాత ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సెకండరీ అవి పోతాయి ఇప్పుడు డబ్బుతో సంయోగం పొందారు అనుకోండి ఓ కోటి రూపాయలు సంపాదించారు అనుకోండి ఒక ఒక సెంటు కూడా సెంటు ఒక పైసా కూడా మనతో పాటు స్మశానానికి రావడం అంతా ఇక్కడ విన్ను సపోజ్ పెళ్లి చేసుకునే పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మన వాళ్ళు మునిమన వాళ్ళు డజన్ ముందో రెండు డజన్ల ముందో తయారై గ్రూప్ ఫోటో తెద్దామంటే మామూలు సైజు ఫోటో చాలు సైజు ఫోటో పెట్టాలి ఏదో మన వాళ్ళు ముని రెండు డజన్లో మూడు డజన్లో ఉంటారు వీళ్ళందరినీ సమావేశపరిచారనుకోండి వీళ్ళు వాళ్ళు రారు డబ్బు ఇంటి దగ్గరే మిగిలిపోతుంది వీళ్ళలో కొంతమంది వీళ్ళలో కొంతమంది మెయిన్ గేట్ దాకా వస్తారు ఇంకో కొంతమంది శ్మశానంద్ గేట్ దాకా వస్తారు అల్టిమేట్గా అందరూ దిగడిపోతారు ఎవళ్ళు వీడితో వచ్చి వాళ్ళు ఎవరు వెళ్ళరు వీడు ఒక్కడూ వచ్చేది లోకల్లోకి మళ్ళీ ఒక్కడూ పోవాలి అవుతారు రిలేషన్షిప్స్ కూడా వెనకాల వినిగిపోతాయి మరి వీడితో వచ్చి దేవుటి ప్రజ్ఞ పూర్వప్రజ్ఞ వీడి పూర్వప్రజ్ఞ వీడితో వస్తుంది ఆ పూర్వజన్మలో వీడు సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మోక్షాన్ని ఇవ్వలే ఇవ్వడానికి సరిపడలేదు కానీ వేస్ట్ అవ్వదు ఎంటైర్ డిస్కషన్ ఇస్తారు వేస్ట్ అవద్దు ఇక్కడ వేస్ట్ అయ్యేది ఏమీ లేదు కనుక ఆ జ్ఞానము అది వస్తుంది ఎప్పుడు వస్తుంది పుట్టగానే వచ్చేస్తుందని మీరు అనుకోద్దు ఏదో పుట్టగానే వీడి ఇంక నుంచి ఏదో సహనాభవతో అలా కాదు పాయింట్ ఇదే మిస్టిసిజం ఏం అలా పుట్టగానే ఏదో అనేసాడు ఏదో చేసేసాడు ఇదంతా కూడా అర్థం లేని మాటలు సో ఆ బుద్ధి సంయోగం వస్తుంది వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రకృతి ఒక నియమాలు ఉన్నాయి ఆ ప్రకృతి నియమానికి తగ్గట్టుగా ఇరవై ఏళ్ళకో పద్దేళ్ళకో ముప్పై ఏళ్ళకో ఆ బుద్ధి ఎందు ఆ జ్ఞానంతో సంయోగం వచ్చేస్తుంది మరి జ్ఞానం ఎక్కడది పౌర్వదైహికం పూర్వజన్మలో దేహము అంటే జన్మ పూర్వదేహములో ఉండగా ఏ జ్ఞానము వీడు సంపాదించుకున్నాడో దానితోటి సంయోగం వీడికి వచ్చేస్తే అక్కడికి ఏమైనట్టు ఇప్పుడు ఈ స్వెటర్లు అల్లుతారు చూడండి స్త్రీలు స్వెటర్లు అల్లుతూ ఉంటారు ఊరితోటి అది నిన్న రాత్రి ఒక ఒక ఒక ఒక ఒక చేతులు అల్లాలి కదా స్వెటర్కి ఓ చేయి అల్లేరు ఇవాళ పొద్దున్నేం చేస్తారు మళ్ళీ అంతా ఉప్పి మళ్ళీ మళ్ళీ వెళ్తారా కాదు ఎక్కడ ఆపేసారో అక్కడి నుంచి రెండు చెయ్యి అల్లుతారు ఇక్కడ అంతే ఆ కనెక్షన్ అలా లాస్ట్ జన్మలో ఎక్కడ ఏ లెవెల్లో ఆగిపోయిందో ఆ సాధన అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది అంటే అర్థం ఏంటి యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ ఏది లాస్ట్ లేదు అలా రిజర్వ్లో ఉంటుందంటే సో పార్వతి కాళిదాసు మహాకవి పార్వతీదేవి యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ చాలా బాగా వర్ణిస్తాడు ఆమె పెరిగి పెద్దదవుతుంది ఆటలు పాటలు అన్నీ నడుస్తున్నాయి హిమవంతుడు ఓ గురువు గారిని మాస్టర్ని కూడా పెట్టారు ఎవరికి అజ కుమార్తె కదా స్కూల్లో జారడం అవే అక్కర్లేదు స్కూలే వస్తుంది ఇంటికి సో ఆ టూషన్ మేస్టార్ వచ్చి సంస్కృతం అవి చెప్తూ ఉండేవాడు ఒక్క వారం రోజులు కొద్ది రోజులు అయ్యేప్పటికీ ట్యూషన్ మేస్టార్కి ఒక సందేహం వచ్చింది నేను ఈమెకి పాఠం చెప్తున్నానా ఈమె నాకు పాఠం చెప్తున్నాడా అనే సందేహం వచ్చింది ఎందుకంటే ఈయనకి తెలియని ఎవ్వెవో చెప్తుండడు ఈ పిల్ల అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఇంకా నేను మీ అమ్మాయికి చెప్పేది ఏమీ లేదండి ఆమె మహాజ్ఞాని అని అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ సతీదేవిగా ఉంది పూర్వజన్మ సతీదేవి కథ కదా లాగా ఆ సతీదేవి దేహత్యాగం చేసి పార్వతీయే జన్మించింది ఈ సతీదేవిగా ఉన్నప్పుడు శివుడు పక్కనే కూర్చుని ఈవిడ అన్నీ అడుగుతూ ఉండేది ఏ శివ ఏమిటి యోగ శాస్త్రం ఏమిటో చెప్పు ఏ సమాధంటే ఏమిటో చెప్పు లేదా రామమానామ యొక్క మహిమేమిటో చెప్పు ఇలాగ ఏవేవో అడుగుతూ ఉండేది అడుగుతుంటే అన్నీ ఆయన చెప్తూ ఉండేవాడు సర్వ విద్యలు ఈశాన సర్వ విద్యానాం సర్వ విద్యలకు నిధానము ఉద్భవ స్థానము ఒక్కటే అదే శివుడు శివుడి సకల విద్యలు పుట్టాయి కాబట్టి ఆ విద్యలన్నీ ఇలాగే పుట్టాయి ఆవిడ ఓ రోజు ఏ శివ ఈ నాట్యం అంటే ఏదో చెప్పు అని అడిగింది అడిగితే ఆయన ఇప్పుడు నాట్యం గురించి ఎందుకంటే చెప్పు నీకు తెలుసు కదా చెప్పు అంటే ఆయన చెప్పాడు ఆవిడ అడిగితే చెప్పకుండా ఉంటాడు చెప్పాడు అది భరతుడు పట్టుకున్నాడు భరతనాట్య శాస్త్రం ఇంకో రోజు ఏమంటే వ్యాకరణం అంటే అలా ఏమి కానీ అడిగింది అక్కడ ఇప్పుడు ఈ వ్యాకరణం ఎందుకు అదంతా ప్రక్రియ అది తలపోటుగా ఉంటుంది ఏం పర్వాలేదు చెప్పండి ప్లీజ్ టెల్ సంథింగ్ యూ టెల్ అంటే ఆయన సరే మరి జాగ్రత్తగా అవిను ప్రత్యాహారాలు అవే ఉంటాయి అల్లు కానీ ఏదో చెప్పాడు ఆయన ఆవిడే ఇలా ఇదే వ్యాకరణం అని పాపం ఆవిడ ఇది ఆవిడతో పాటుగా పాణిని కూడా విన్నాడు అని చేత వ్యాకరణ శాస్త్రం వచ్చింది యోగ శాస్త్రం అలాగే వచ్చింది పతంజలి మహర్షి ద్వారా ఇవన్నీ శివుడు సతీదేవి చెప్పిన విద్యలు అవన్నీ ఆవిడ పార్వతిగా పుట్టినప్పుడు మళ్ళీ వచ్చింది ఈ మాట చెప్తాడు కాళిదాసు రిపేదిరే ప్రాతన జన్మ విద్యా ఆవిడ గురువుగారి దగ్గర ఆ గురువుగారు వచ్చి పాఠం చెప్పడం మొదలు ఆ సంస్కారం లోపల దాగి ఉన్న సంస్కారం ఒక్కసారిగా వికసించింది టక్ టక్ టక్ ఆ ప్రాక్తన జన్మ ఆవిడ సతీదేవిగా ఉన్నప్పుడు ఎన్ని విద్యలు ఉన్నాయో ఆవిడ శివుడి దగ్గర నుంచి నేర్చుకున్నవి అవన్నీ టక టక టక టక రావడం ప్రారంభించాయి గురువుగారు సో ఆ ఏది వేస్ట్ కాబట్టి సో యతతేజ తతో భూయ ఏ పాయింట్ దగ్గర దీన్ని ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఏమిటంటే థ్రెడ్ అనేది ఎక్స్ప్రెషన్ ఉంది సో పికప్ ది థ్రెడ్ పికప్ ది థ్రెడ్ అదే ఊలు దృష్టాంతం అదే నిన్న ఎక్కడ ఆ అల్లికి ఆగిందో అక్కడ చిన్న ముడి వేసి ఊసలాంటిది అక్కడ పెట్టి పెడతారు ఉన్నట్టు పొద్దున్నే ఆ థ్రెడ్ సరిగ్గా ఆ పాయింట్ దగ్గర నుంచి పికప్ చేస్తారు పికప్ చేసి ముందుకు అల్లుకుంటూ పోతాడు నిన్న అల్లిని ఏమి కాదు నిన్నే అయిపోవాలి స్వెటర్ అలాంటి సంగారేమీ లేదు ఈవేళ అవుతుంది ఆ రకంగా ఇక్కడ సో ఆ బుద్ధి సంయోగాన్ని పొందుతాడు పొంది ఏం చేస్తాడు ే సాధన చెయ్యాలి ఇంకా భోజనం చేయడం నిద్రపోవడం మళ్ళీ నిద్రలేచి టీ తాగడం టీవీ చూడడం అలా కాలక్షేపం చేసేకూడదు సాధన ఉండాలి జీవితంలో ఇవన్నీ చేయొచ్చు తత్వేం కాదు సాధన ఉండాల్సి ఉంటుంది కాబట్టి యతి అనే పదము వింటారు యతి అంటే కాషాయం వేసుకున్నవాడు యతి అని కాదు యతనశీల ప్రయత్నము సాధన చేసే స్వభావం ఉండాలి ఓ రోజు తక్కువ చేయొచ్చు ఇంకో రోజు ఎక్కువ చేయొచ్చు బేసికల్గా యాటిట్యూడ్ ఆ ఫోకస్ ఆ అది ఉండాలి సో బుద్ధి సంయోగాన్ని తిరిగి పొందుతాడు అంటే ఏమిటి దేనితోటి బుద్ధికి సంయోగం ఏర్పడుతుంది పూర్వజన్మకి సంబంధించిన సంస్కారం ఏది అంటే దాన్ని సంగ్రహంగా చెప్పాలి అంటే వైరాగ్య నిష్ట అభ్యాసనిష్ట యోగనిష్ట అని చెప్పచ్చు అదే కదా మరి పూర్వజన్మలో అతను సా అతను సాధించుకున్నది ఏమిటి అవి వైరాగ్యము దృఢమైన వైరాగ్యాన్ని ఆరంభం చేసినాడు వైరాగ్యము వివేకము సాధన యోగ సాధన ధ్యానము ధ్యానము అంటే ఏమిటి బాహ్యమునందు విరక్తి ఆంతరములో ఉండే తత్వాన్ని కొట్టుకున్న కొట్టుకునుట అది ధ్యానము అంటే ఒకటి విదిలిపెట్టి మరొకటి పట్టుకునుట సో ఇది ఇది నిష్ఠ అతను పట్టుకున్న పూర్వజన్మలో చేసిన నిష్ఠ దాంతో కనెక్షన్ వచ్చేస్తుంది అంటే ఇతన్లో వైరాగ్యం ఉంటుంది ఇతర ఈ కుర్రాళ్ళు కొంతమంది అటువంటి కనెక్షన్ వచ్చిన వాళ్ళు కుర్రాళ్ళు పాతికేళ్ళ కుర్రాడికి బోలంత వైరాగ్యం ఉంటుంది తండ్రి తాత వీడి వైరాగ్యాన్ని తీసి బెంగపెట్టుకుంటారు అయ్యో మావాడికి వైరాగ్యం వచ్చేసిందండి ఇది ఎక్కడ ప్రారంభం అని బెంగ ఎందుకంటే సంసారాలు ఎలా ప్రవర్తిస్తారంటే వాళ్ళు సంసార కూపంలో ఉండిపోతూ వాళ్ళ కొడుకులు అదే సంసార కోపంలో పడిపోవాలి వాళ్ళ మనవాళ్ళు కూడా అదే సంసార కోపంలో పడిపోవాలి ఎవడైనా జ్ఞానం పొందాలంటే మన పక్కించి వాళ్ళ అబ్బాయి జ్ఞానం పొందితే మనకి మంచిది మనవాడికి జ్ఞానం రాకూడదు మనవాడు వివాహం చేసేసుకుని పిల్లల్ని కనిపిస్తూ ఈ సంసార కూపంలోనే వాడికి కలక్షేపం చేయాలి ఎవరైనా ఆత్మజ్ఞానము సన్యాసము లేకపోతే సర్వసంగ పరిత్యాగము ఇలాంటివి ఎక్కడ ఉండాలి మన బస్తీ కాకుండా పక్క బస్తీ ఉంటే మనం ఎప్పుడైనా వెళ్ళి దండం పెట్టి దక్షిణిచ్చి వచ్చేస్తూ ఉండొచ్చు మరి చాలా సేఫ్గా ఉంటుంది మన బస్తీలోనే అంటే పక్క వీధి పెట్టదు మన వీధిలోనే అంటే పక్కిళ్ళు మన ఇంటికి మాత్రం రాకూడదు అలా ఉంటారు గృహస్థులు దే హ్యావ్ ఎ వాల్యూ ఫర్ సన్యాస త్యాగ వాటన్నింటి మీద వాల్యూ ఉంటుంది కానీ ఆ వాల్యూ ఎలా పికర్ వాల్యూ ఎలాంటి వాల్యూ ఉంటే దట్ ఈస్ గ్రేట్ బట్ నాట్ ఫర్ అస్ అనే ఒక విచిత్రమైన సెల్ఫ్ కాంట్రడిక్టరీ వాల్యూ ఉంటుంది గృహస్థుల్లో ఉంటుంది సో ఎనీవే అలాగా కాదు ఇతను అంచేతనే చిన్న వయస్సులోనే పెద్దవాళ్ళకి లేని పెద్దవాళ్ళ దగ్గర అసలు ఉండడానికి కూడా అవకాశం లేని వైరాగ్య నిష్ట వీరికి వస్తుంది ఇది అంటే పూర్వజమం నుంచి ఆ కనెక్షన్ అలా వచ్చింది సో వైరాగ్య నిష్ట అభ్యాసనిష్ట అభ్యాసేన కౌంటే వైరాగ్యానికి దృష్టితే సంయమనిష్ట వాళ్ళు ఈ పిల్లవాడికి సంప సంపదలు ఇచ్చి నువ్వు భోగాలు అనుభవించరా నాయన అని వాడిని ప్రోత్సాహం చేస్తూ ఉంటారు వాడు అంటాడు నాకు భోగాలు వద్దు నేను ఏకాంతంలో ఉంటాను సింపుల్గా ఉంటాను అని వాడు అంటాడు చూడండి అది ఎక్కడి సో ఆ పూర్వజన్మ సంస్కారాన్ని అందిపుచ్చుని అక్కడతో ఆగిపోలేదు పూర్వజన్మలో ఆగిపోయింది ఇంక ఇప్పుడు ఇప్పుడు బాగా ముందుకు వెళ్ళిపోతుంది భూవ్యహ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ప్రారంభించేసి యతతే ఆ సాధనని చేసుకుంటూ పోతాడు సాధన అంటే మూడు అభ్యాసము వైరాగ్యము సంయమము మూడు సాధన చూడండి సాధన అంటే ఊరికే మీరు ఎలా పూజలు యజ్ఞాలు దానాలు తపస్సులు అలా అది కాదు సాధన దట్ ఈస్ నాట్ వాట్ వేర్ ప్రాకం హియర్ ఆ ప్రకరణం కాదు ఇదంతా కూడా ఆంతరం అదంతా బాహ్యం సో ఇక్కడ సాధన అంటే అభ్యాసము వైరాగ్యము సంయమము మూడు మనం విస్తారంగా చూసి ఉన్నాము ఇంకా ఈ మాటలు మళ్ళీ వస్తాయి నెక్స్ట్ వర్సులో కూడా వస్తాయి సో భూయహ తిరిగి ఆ సాధనని ఇతను ముందుకు తీసుకుపోతాడు ఎంతవరకు సంసిద్ధౌ కురునందన సంసిద్ధి అంటే ఇంక ఈ జన్మలో అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తి అంతవరకు తీసుకుపోతుంది ఇంత చర్చ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అర్జునుడు అడిగిన ప్రశ్న ఉభయభ్రష్టుడు అయిపోడా అయిపోడు దీంట్లో ఉభయ భ్రష్టత్వం అనేది ఏమీ లేదు ఈ ఉభయ భ్రష్టత్వంలో లౌకికుల సమస్యలు లౌకికులకు ఉభయభ్రష్టత్వం అనేది ఉంటుంది తప్ప ఈ యోగ మార్గంలో అసలు యుగ ఉభయ భ్రష్టత్వం అనేది ఏది ఉండదు యోగ భ్రష్టత్వం అనేది అది గొప్ప తపస్సు ఒక గొప్ప ఆశీర్వచనం తప్ప దాంట్లో వాస్తవమైన భ్రష్టత్వం ఏమీ లేదు అని నిరూపించటం కోసం ఈ చర్చంతా చేస్తున్నాను దానివల్ల ఇలా చర్చించడం వల్ల ఏమవుతుందంటే మంచి ప్రోత్సాహం లభిస్తుంది సాధకులు మళ్లీ జన్మ కోసం వాయిదావీయమైన అభిప్రాయం కాదు యూ జస్ట్ గెట్ రియష్యూర్డ్ దట్ యువర్ ఎఫర్ట్ ఏది కూడా వ్యర్థం కాబోటలేదు లోకంలో చాలా బోగస్ థింకింగ్ ఉంటుంది ఆ థింకింగ్ని ఎలా వర్ణించాలో తెలియదు ఒక మంచి క్యాండిడేట్ ఎలక్షన్కి నిలబడ్డాడు అనుకోండి అతను అడిగామండే ఈ ఉన్న ఐదుగురిలో మంచివాడెవడు యోగ్యుడు ఎవడు అంటే ఇతను అని చెప్పి చెప్తాడు మీరు అతనికి ఓటు వేస్తారా అంటే నేను వేయను అంటే అదేమిటండి మంచివాడని ఓవైపు మీరు ఒప్పుకుని మీరు ఓటు వేయాలి కదా అంటే నేను ఓటు అతనికి వేస్తే ఈ మధ్యన ఇటువంటి ప్రసంగం ఒకటి వచ్చింది ఆ మంచివాడికి కనుక నేను ఓటు వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది ఎలా వేస్ట్ అవుతుంది అంటే అతను నెగ్గాడు అంటే నెగ్గివాడి దిగి పడాలి నా ఓటు అని ఆయన ఉన్నారు అంటే నేను అన్నాను చూడండి మీరు నెగ్గి మంచివాడికి వెయ్యకుండా తెలిసి కూడా నెగ్గివాడికి వేస్తే మీ ఓటు వేస్ట్ అవుతుంది ఎందువల్ల దుష్టుడికి ఓటు వేస్తే మరి మంచివాడిని వదిలిపెట్టి ఇంకోడికి వేస్తే భస్మన్యేవ హుతం అని అన్నట్టుగా ఈ హవిస్సును తీసుకెళ్ళి నిప్పుల్లో మంటలో వేస్తారా బూడిదిలో వేస్తారా బూడిదిలో వేసిన హవిస్ ఏమవుతున్నది వ్యర్థం అవుతుంది దేవతలకు అర్థం చే పుణ్యం రాదు కాబట్టి మీ ఓటు మంచిగా మీ ఓటు సద్ సద్వినియోగం అవ్వాలి అంటే మీరేం చేయాలి సత్పురుషుడికి వేయాలి అతనికి ఓటు వేసేవాడు మీ ఒక్కరే అయినా కూడా మీరు ఆ ఒక ఓటు వేస్తే అతను కూడా అతనికి వేసుకుంటాడు కాబట్టి అతనికి రెండు ఓట్లు బి హ్యాపీ బీ హ్యాపీ డిపాజిట్ పోతుంది వేరే సంగతి బట్ నీ ఓటు సక్సెస్ఫుల్గా నీ ఓటు వేస్ట్ కాలేదు నీ ఓటు మంచి మనిషి పడింది అలా ఆలోచించాలి అంత బోగస్ థింకింగ్ నా ఓటు వేస్ట్ అయిపోతుంది ఎంత తప్పు చూడండి అయోగ్యుడికి తెలిసి ఓటు వేస్తే వేస్ట్ అవుతుందా లేకపోతే తెలిసి మంచివాడికి వేస్తే వేస్ట్ అవుతుందా సో ఇది పీపుల్స్ థింకింగ్ అలా ఉంటుంది ఆ థింకింగ్ రాంగ్ కనుక ఈ యోగాన్ని కనుక మనం టేకప్ చేస్తే వేస్ట్ అయిపోతుందేమో ఏమీ వేస్ట్ అవ్వదు లైఫ్ వేస్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసునా అవసరాన్ని మించి ధనము భోగములను ఎప్పుడు మనం పర్సూ చేస్తామో దట్ ఈస్ ది వేస్ట్ ఆఫ్ లైఫ్ టోటల్ వేస్ట్ ఆఫ్ లైఫ్ యోగ మార్గంలో లైఫ్ వేస్ట్ అయ్యేది అసలు మిగిలిది మీకు యాక్చువల్గా మిగిలిదిదే కాబట్టి ఈ సంసిద్ధిలో ముందుకు వెళ్ళిపోతాడు భాష్యం చూద్దాము ఎస్మాచ్చత్రేతి అంటే ఉభయభ్రష్టత్వాశంక సుతరాము లేదు హేతువులు చెప్పారు ఇంకో ఇంకో ఆ హేతులే ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు యస్మాచ్చ ఇంకా ఏమంటే ఇంకా కారణం ఏమంటే త్రయోగింకులే ఆ జ్ఞానులైన బుద్ధిమంతులైన యోగుల గృహంలో జన్మిస్తాడు అని అనుకున్నాం కదా ఆ జన్మించిన తర్వాత ఏమిటవుతుందో చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆ జ్ఞానుల యొక్క వంశమునందు తమ్ బుద్ధి సంయోగం సంయోగం లభతే సో బుద్ధి అంటే జ్ఞానం అనర్థము ఆ జ్ఞానంతో ఈయనకి సంయోగము లభిస్తుంది నిష్ఠ బుద్ధి అంటే నిష్ఠ లేక జ్ఞానము అని అదే అర్థము దాంతో మళ్ళీ కలయిక వస్తుంది ఏ బుద్ధి పూర్వదేహానికి సంబంధించింది అదే అంటున్నారు పౌర్వదైకం పూర్వస్ దేహే భవం పౌర్వదైహికం ఇప్పుడు ఈ తద్ధిత ప్రత్యయం అంటే ఆ కారణది తద్దిత ప్రత్యయం ఆ తద్ధిత ప్రత్యయం వచ్చినప్పుడు రెండు వృద్ధులు వచ్చాయి పూర్వ సమాసంలో పూర్వపదానికి ఒక వృద్ధి వచ్చింది దేహపదానికి ఇంకో వృద్ధి వచ్చింది పౌర్వదైహికం అది రెండు వృద్ధులు వచ్చిన సమాసం ఇంట్రెస్టింగ్ వర్డ్ యతతే చ ప్రయత్నం కరోతి మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తారు ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి ప్రయత్నం లేకుండా వదిలేయకూడదు ఇలాంటి ప్రయత్నం చేయాలి అభ్యాసము వైరాగ్యము సంయమము ఇది ప్రయత్నం సో అంతేగాని ఓ టూరిస్ట్ బస్సు పట్టుకుని ఎక్కడికో వెళ్ళామని అది ప్రయత్నం అని కాదు బస్సులో వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ అభ్యాసము వైరాగ్యము సంయమము చేస్తే అది ప్రయత్నం సో అంటే లోకంలో ఏవేవో ఉంటాయి థాట్స్లో ఉంటాయి క్లారిటీ ఉండదు ఏదో గతానుగతికో లోక హా అన్నట్టు ఉంటుంది సో ఎలా అందరూ అది పరిగెడుతున్నారనుకోండి వీడికి వెళ్తున్నాడు అనుకోండి వీడికి డౌట్ వస్తుంది నేను ఒక్క నీటి వెళ్తున్నాను నేను ఊర్ఖున్నై ఉంటాను వాళ్ళందరూ తెలియని వాళ్ళు అనుకుంటారు వీడి కూడా వాళ్ళు వెంబడి పరిగెత్తుకుపోతూ ఉంటాయి ఇది లోకపు తీరు లోకం అలా ఉంటుంది అలా ఓ కమర్షియల్ కూడా ఉంది ఒక కమర్షియల్ ఇలా ఓ వంద మంది పరిగెత్తుకు వీడు ఒక్కడో ఇంటికి వెళ్తాడు ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ముందు చూసి కొంచెం ఎవరో వెళ్తున్నారు లేకపోని అనుకుంటాడు ఇంకా ముందుకు వెళ్తే ఇంకా పరిగెత్తు వెళ్తున్నాడు ఏమిటందా ఆశ్చర్యపోతాడు సరే కానీ ముందుకు వెళ్తాడు ఇంకో ముందుకు వెళ్తే ఇంకా తట్టుకోలేకపోతాడు అయిపోయింది వాడికి ఉన్న ఆదురుదా పెరిగిపోతుంది ఏదో అయిపోతుంది పొగన పట్టుకున్న ఆఫ్సారి ఏమిటి తెలీదా నీకు అక్కడ రెఫ్రిజిరేటర్లు అమ్ముతున్నారు ఏదో కంపెనీ రెఫ్రిజిరేటర్ రెఫ్రిజిరేటర్లో టీవీలో టీవీలు సోనీ టీవీలో ఓ అమ్ముతున్నారు అక్కడ మీకు తెలీదా అని అనేసి వాడు పరిగెత్తికి వెళ్ళిపోతాడు ఓహో అలాగా అని వీడి పరిగెత్తుకు వెళ్ళిపోతాడు అది కమర్షియల్ ఇంత బోగ సాటిట్యూడ్ అదే కానీ ఇంకొకటి కాదు కూడా అటు ఎటు పోతున్నారు అందరూ అటే దట్ ఈస్ నాట్ వే టు డూ క్లారిటీ ఉండాలి వాటూ ఇవ్వండి అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి సో కనుక ఆ బుద్ధి సంయోగము పొంద అదే ఒక భాగ్యం అది కూడా కష్టమే లోకంలో గతానుగతికో లోక అన్నట్టు ఉంటుంది అదేమి సందర్భంలో అనమాట తతహ తస్మాత్ పూర్వకృతాత్ సంస్కారాత్ తే తస్మాత్ అక్కడ నుండి అక్కడ నుండి ముందుకి ప్రయత్నం చేసుకుంటూ పోతాడు అక్కడ నుండి అంటే ఎక్కడ నుండి పూర్వజన్మలో ఏ సంస్కారాన్ని సంపాదించుకున్నాడో ఆ త్యాగ సంస్కారాన్ని ఆ దిగు ఆ పాయింట్ నుంచి ముందుకు తీసుకుపోతాడు బాగా ముందుకు తీసుకెళ్ళిపోతాడు ఈసారి ఎందుకంటే ఆ వాసనలోనే కూడా ఇంకో జన్మ దాని వల్ల ఆ ప్రారంభ క్షయము అంతా అయిపోయి బంగారం బంగారంలో ఇంప్యూరిటీ ఉంటుంది దాన్ని నిపుల్లో కాల్చి తీసేపటికి ఆ ఇంప్యూరిటీస్ అన్నీ పోయి స్వచ్ఛమైన బంగారం వచ్చినట్టుగా వీడు ఆ పూర్వజన్మలోనే మోక్షాన్ని పొంది ఉండాలి మళ్ళీ ఇంకో జన్మ దాంట్లో ఉండే ఆ దుఃఖము దాని నుంచి బయటకు వచ్చేప్పటికి ప్రారంభ క్షయమైపోయి మంచి రెడీగా ఉంటాడు ముందుకు వెళ్ళిపోతాడు నోబడి కెన్ స్టాప్ హిస్ ప్రోగ్రెస్ అలా ముందుకు వెళ్ళిపోతాయి భూయహా బహుతరం సంసిద్ధ సంసిద్ధౌ అని యతతే క్రియతో అన్వయం చేసుకోవాలి సంసిద్ధి ఎందు ప్రయత్నించిన ఈ సప్తమే కొంచెం వ్యాకరణ విద్యార్థులను కూడా మనసులో పెట్టుకుని చెప్తూ ఉంటాను నేను సో సంసిద్ధి ఎందు యత్నించినో అంటే సంసిద్ధి అంటే ఆత్మసాక్షాత్కారము నందు యత్నించిన ఎక్కడైనా ఆత్మసాక్షాత్కారము కొరకు యత్నించినా ఉంటారా సాక్షాత్కారము నందు యత్నించిన ఉంటారా ఈ సప్తమే హక్కు ఎటు కాకుండాను అంటే నిమిత్త సప్తమే అని ఒకటి ఉంది నిమిత్తార్థంలో సప్తమి వస్తుంది ఆ నిమిత్తంగా యత్నిస్తాడు అని అర్థం భాష్యకారులు దాన్నే స్పష్టం చేశారు సంసిద్ధి నిమిత్తం అది సంసిద్ధం అంటే సంసిద్ధి ఎందు అని కాదు సంసిద్ధి నిమిత్తముగా నిమిత్త సత్వం నిమిత్తంగా ఎందుకంటే ఇంత యత్నం చేస్తున్నాడు ఇంత సాధనం ఎందుకు చేసేస్తున్నాడు ఏ ఏ నిమిత్తంతో ఈ సాధన చేస్తున్నాడు అంటే సంసిద్ధి అంటే ఆత్మ ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానానికి దారితీసే హృ అంతఃకరణ శుద్ధి అది కూడా సంసిద్ధి అనబడుతుంది అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణములో రాగద్వేషములు లేకుండా అంటే అంతఃకరణ శుద్ధి అంటే సో ఆ రాగద్వేషాలు లేకుండగా అంతఃకరణము స్వచ్ఛంగా ఉండాలి క్లీన్ స్లేక్ ఏ రాగద్వేషాలు ఉండకూడదు క్లీన్గా ఉండదు అటువంటి స్థితి కనుక వీడు చేరుకున్నట్లయితే అది ఆత్మసాక్షాత్కారం ఏమీ ఆలస్యంగా ఉండదు అలా శ్రవణం చేసిన వెంటనే లభిస్తునందూర్వాభ్యాసేన క్రీయతే యవశోపి సహజ విజ్ఞాసు యోగ సబ్ద్రహ్మా ఇప్పుడు యోగభ్రష్టుడు యొక్క స్థితిగతుల యొక్క టాపిక్ ఒకటి మొదలుపెట్టారు ఆ టాపిక్ ఇప్పుడు కంక్లూడ్ అయిపోతుంది ఎక్కడ కంక్లూడ్ అవుతుందంటేది పూర్వాభ్యాసేన తేన ఇవ హ్రియతే యవశోపి సహ అనే సగం శ్లోకంతో ఆ యోగభ్రష్టమీమాంస చర్చ కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తం చర్చ నుంచి ఒక కంక్లూషన్ డ్రా చేసి ఆ యోగము యొక్క మహిమని ప్రస్తావించడం ఉపసంహారము అంటారు ఈ చర్చకంతకీ సారమేమిటో చెప్పేస్తే అక్కడ ఆ చర్చ కంక్లూడ్ అయిపోతుంది ఆ సారాన్ని సెకండ్ హాఫ్ జిజ్ఞాసురప శబ్ద బ్రహ్మాతి వర్తతే అనే వాక్యం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకము దీన్ని రెండు సెక్షన్స్ కింద దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని కలగాపులకం చేసి అంతా కలిపి చదివేయడం కాదు సో రెండు సెక్షన్స్ కింద అర్థం చేసుకుని ఆ శ్లోకాన్ని మనం గమనించాలి క్లారిటీ ఉండాలి ఏది చదివినా క్లారిటీ ఉండాలి సో ఇప్పుడు పాయసం ఆవకాయ వడ్డించారండి కొత్త ఈ పాయసంలో ఆ కొత్తవకాయ కలుపుకు తినకూడదు అది కాదు పద్ధతి ఈ కొత్తవకాయను వేరే వేడి అన్నంలో కలుపుకు తిని దాన్ని తరోగా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు పాయసం దగ్గరికి వచ్చి తిండి ఎంజాయ్ చేయాలి అంతేగాది కలిపివేశారు కదా అని కలిపేసి తినేస్తే అది ఎటు కాకుండా ఉంటుంది అలాగే అది అతను అలాంటి తేడా రాకూడదని ఈ శ్లోకంలో మీకు ఆ నేను గుర్తు చేశాను సో మొదటి హాఫ్ ఏమిటంటే ఆ యోగ భ్రష్టుడు ఇప్పుడు ధీమంతులైన దరిద్రానాం యోగినామికులే పుట్టాడు పౌర్వ పూర్వజన్మయందలి సంస్కారాలతో సంయోగం చేసింది మరింత ఉత్సాహంతో అతను సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు సంసిద్ధి కోసం సో పోనీ అతను బై ఛాన్స్ ఓన్లే ఈ డబ్బులు మనం ఈ సంసారంలో మళ్ళీ ఇంకోసారి ప్రవేశిద్దాం ఈ వైరాగ్యం ఇవన్నీ అని అనిపోనే అలా అనుకోవచ్చు కదా ఇప్పుడు ఆ ఫోర్త్ ఇంట్లో పుట్టిన యంగ్ మ్యాన్ మనకి ఇండియా పోయి ఇండియాలో అక్కడంతా ఇరుగ్గా ఉంటుంది మురితీగా కూడా ఉంటుంది అమెరికాలో ఉంటే చాలా క్లీన్గా విశాలంగా ఉంటుంది అని అక్కడే ఉండొచ్చు కదా ఇక్కడికి ఎందుకు రావాలి అక్కడే ఉండిపోవచ్చు కదా పోనీ అలాంటి డెసిషన్ అతను ఎందుకు తీసుకోలేదు తనంతటా తానుగా లెట్ మీ స్టే హియర్ అనే డెసిషన్ ఎందుకు తీసుకోలేదు వాట్ ఈజ్ ఇట్ దుల్స్ హిమ్ డిసైడ్ అంటే అవ షోకి ఈ యోగం మహిమ ఎట్టిదంటే మీరు దాన్ని విదిలిపెట్టాలనుకున్నా విధులుపెట్టలేదు ఎందుకు ఇప్పుడు నేను క్లాసులు చెప్తుంటే నాకు అనుభవానికి వస్తుంది క్లాసు మానేద్దామన్నా మీరు మానలేరు అందరి గురించి నేను చెప్పట్లా కొంతమంది ఊరికే అలా అలవోకగా క్లాసుకి గాలివాటంగా వెళ్తారు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఏదో అలా వెళుతూ ఉంటారు ఇలా వస్తూ ఉంటారు అది ఆ ఆ లెక్క వేరే కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు క్లాసు మానేద్దామన్నా కూడా మానలేరు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అదే క్లాసు కదా ఎప్పుడు ఎన్నేళ్ళు అయినా ఇంక గీత నుంచి నీకు ప్రమోషన్ ఏమి అదే క్లాసు కదా లేకపోతే తొమ్మిదేళ్ళ నుంచి వింటున్నావు క్లాసు అది చెప్పి ఆయనకి పని ఏం లేదు ఆయన చెప్తున్నాడు నువ్వు కొనివేళ ఒక్కరోజు మానే మనం ఈ పార్టీకి వెళ్దాం అయితే మనం ఈ పెళ్లికి వెళ్దాం గృహస్థులకు ఉండి వివేగా ఈ పార్టీయో ఈ సినిమాయో ఈ పూర్వం సినిమాలకు వెళ్ళడం ఇదో పెద్ద ప్రోగ్రామ్ కింద ఉండేది ఇప్పుడు సినిమా మన ఇంట్లోనే ఉండదు రోజుకు ఆరేడు సినిమాలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పని కట్టుకున్న సినిమాకు వెళ్ళడం పెద్ద పది కాదు కానీ ఇంకా పెళ్లిళ్ళు పార్టీలు ఇలాంటివి ఇవో ఉంటాయి దానికి వెళ్దాం అంటే కాదు భగవద్గీత క్లాసు భగవద్గీత క్లాసు ఉందండి నేను ఎప్పటి నుంచి పదేళ్ల నుంచి పూట మానేస్తే అవుతుంది పూట మానే అంటే ఫోన్లే మానేద్దామని అనుకుంటాడు కానీ మానవ ఐదు నిమిషాలు అసలు ఆ కన్సిడరేషన్ క్లాసు మానేద్దామంటే అబ్బో నో నోనో ఆ భాష్య పంక్తులు పోతాయి ఆ కనెక్షన్ పోతుంది అంటే ట్రాన్స్లేషన్స్ ఏమి ఉండవా మీకు భాష్యాలకి వాటికి అది చదువుకోవచ్చు కదా అని మళ్ళీ వాళ్ళు సలహా చెప్పిన నో నో నో ఈ కెనాట్ దాన్ని అలాగంటే ఒక సంస్కారం నిర్మాణం అవశోపి తన వశంలో తాను లేడంటే తను సంసారంలోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేడు అవశోపి